ఆ ఒక మెట్టే వెయ్యి మెట్లు దిగడానికి కారణమైంది కాబట్టి జాగ్రత్తగా ధ్యాసను నిలబెట్టు ఎక్కడ నిలబెట్టాలి మనసు కంటే వేరైన వాడును మనసుకు సాక్షిని చదవండి మనోదుర్నిగ్రహం చలం అని భగవద్గీత ప్రవచించింది ఇతస్ ఈ మనస్సు ఊరిలోని కుక్కవలే వ్యాకులతతో అటు ఇటు వ్యర్థముగా దూర దూరముగా పరిగెత్తుచున్నది అని పనిషత్తు తెలియజేసింది చూడండి అర్ధరాత్రి పూట చూడాలంట మామూలుగా చూస్తే తెలియదు అర్ధరాత్రి పూట మేలుకునేది ఎవరయ్యా అంటే గ్రామసింహం ఒకటే మేలుకుని ఎందుకని పగల అది ఏమన్నా చేస్తే అందరు మేల్కొంటారు దాన్ని కొడతారు అర్ధరాత్రి పూట అందరూ పడుకుంటారు కాబట్టి ఆ కుక్క ఒకటే మేలుకుని గ్రామసింహం ఒకటే మేలుకొని అప్పుడు దానిదే రాజ్యం ఏమిటి దాని రాజ్యం ఓ పులి మేర పెట్టుకుంటుంది చూడండి కుక్కలు ఎప్పుడు కూడా విసర్జన క్రియ చేసేటప్పుడు ఆ మూలకెళ్ళు ఒకసారి విసర్జన చేస్తుంది ఈ మూలకెళ్ళు ఒకసారి విసర్జన చేస్తుంది ఏమిటి దాని రహస్యం అంటే ఆ వాసన పట్టుకుంటుంది అది ప్రతి కుక్క విసర్జించేటటువంటి ఆ విసర్జన చేసిన మూత్ర విసర్జన మల విసర్జనలో దానికి వాసన భేదం గుర్తుపట్టగలుగుతుంది ఈ కుక్క గారి సామ్రాజ్యంలోకి మరో కుక్క వస్తే అది సహించదు పక్క అది కూడా కుక్కే కదా అనుకోదు ఏమనుకుంటుంది నా సామ్రాజ్యంలోకి ఏ కుక్క రాకూడదంటే అంతే ఆ పక్క సామ్రాజ్యంలో కుక్క మరిగింది అనుకోండి ఇది కూడా మరుగుతుంటుంది ఈ ఈ సామ్రాజ్యం ఎక్కడ దాకా ఉందంటే అది ఆ చివర ఎక్కడ దాకా పెట్టుకుందో అక్కడ దాకా వెళుతుంది మళ్ళీ ఈ చివర ఎక్కడ దాకా పెట్టుకుందో అక్కడ దాకా వెళుతుంది ఎందుకు వెళుతోంది ఎందుకు వస్తుంది అంటే ఆ సామ్రాజ్యం తనది అంతే అది అటు ఇటు వెళ్ళొస్తూ ఆ పొలిమేర అక్కడ దాటి అవతలకు వెళ్ళదండి ఆ కుక్క తన సామ్రాజ్యాన్ని దాటి అవతలకి పొరపాటు కూడా వెళ్ళదు ఎందుకని వెళ్ళదు వెళితే తన ఉనికికి భంగము అనే భయం కలిగి ఉంటుంది మనసుకు కూడా ఏమనిపిస్తుంది ఆదరి ఈ చూడండి నా చిన్నప్పుడు ఒక పాట విన్నా నేను నువ్వాదరిని నేనీధరిని ఒరెవరేవరే నాకు అప్పుడని ఏమిట్రా ఈ పాట గొడవ నువ్వాదరి నేనేదరి అంటాడేమిటి అదేంటే ఇంతకి గొడవ ఏమిటంటే అక్కడ ఏదో ఆ సన్నివేశం ఏమిటంటే కృష్ణానదిలో వాడో ఒడ్డు మీద ఈవిడో మీద ఉంటదనమాట అక్కడ విషయం దానికి అలా రాశాడు కవి కానీ అరే మనసు ఏం చేస్తుంది ఇప్పుడు ఆదరి ఈ గ్రామసింహం వలె ఆ కుక్క వలే వాసనామయ దేహం కలిగినటువంటి మనసు ఆ ధరిని ఈ దరిని ఊరక తిరుగుతుంది ఎందుకు ఊరక తిరుగుతుంది అది తన సామ్రాజ్య లక్షణాన్ని కలిగింది ఇదంతా నా సామ్రాజ్యం నేను గ్రామసింహం లాంటి వాడిని వాస్తవంగా సింహం కాదది ఏమిటి సింహం గ్రామసింహం అర్ధరాత్రి మాత్రమే అది మెలుగునుంటుంది పగల పర్వాన్ కూడా ఏం మాట్లాడదు చూడండి సాధన కాలంలో సక్రియమైన కాలంలో సశక్తమైన కాలంలో జాగ్రత్త నీకన్నీ స్వాధీనమై ఉన్న కాలంలో ఏం మాట్లాడదు తన నువ్వు ఎట్లా చెప్తే చేస్తూ ఉంటుంది నేను ఇప్పుడు పూజ చేస్తాను ఓకే నేను ఇప్పుడు ధ్యానం చేస్తాను ఓకే నేను ఇప్పుడు యజ్ఞం చేస్తాను ఓకే నువ్వు ఏ సదాచారం చేయనివ్వండి అదేమి మాట్లాడదు ఏ దురాచారం చేయనివ్వండి ఏమి మాట్లాడు ఇప్పుడు దోషం నీద మనసుదే మానవుడు ప్రశ్న ఈ ప్రశ్న వేసుకోమంటున్నాడు ఇక్కడ ఈ మాట చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటి ఉపనిషత్తు దోషం మనసుకి శిక్ష ఎవరికి నీకు తప్పంతా మనసుదండి ఆ మనసు సరిగ్గా ఉంటే అంతా నేను బాగానే ఉంటానండి దాన్ని దోషం నీదా మనసుదా శిక్ష నీకెయ్యాలా మనసుకెయ ఒక్కకి గొలుసు కట్టేస్తే ఇక పరిగెట్టమనండి దాన్ని పరికెట్టలేదుగా ఎక్కడుందో అక్కడే ఉంటుంది అలాగే సదాచారం గొలుసు కట్టమంటున్నాడు విచారణ అనే కట్టమంటున్నాడు అప్పుడు దాని చలనాలన్నీ నిరోధించబడిపోయినయి ఆగిపోయినయి జాగ్రత్తగా ఈ వాసనామయ దేహం తయారవడానికి కారణం ఎవరు నువ్వే నీ అజ్ఞానమే నీ అవిద్యయే కాబట్టి నువ్వేం చేయాలి విద్యను సంపాదించాలి జ్ఞానాన్ని సంపాదించాలి సంపాదించాలా జ్ఞానంతో ఉండాలా జ్ఞానంతో ఉండాలి జ్ఞానాన్ని సంపాదించడమే ఉంది స్వరూప జ్ఞానం ఎక్కడికి వెళ్ళా రాదు ఎక్కడికి వెళ్ళా అజ్ఞానమే వస్తుంది అవిద్యే వస్తుంది ఎందుకని కాశీ వెళితే కాశీ కాశీ నుంచి ఏం తెచ్చుకున్నాడు కాశ్మీరే వెళ్ళాడు కాశ్మీర్